ీ్యో నమ హరి ఓ శ్రుతిస్మృతి ప్రాణామాలయ కరుణాయ నమామిర్భగవత్దశంకరకర ఆప్యాయో మమాంగా వాక్ ప్రాణశక్షుశ్రోత్రమోబలంద్రియాణ సర్వాణి సర్వ్రమనిషదం हम्म ब्रह्म निराकुिया ब्रह्म निराको अकस्त निराकरणस्तु तदात्मन निरतेशतुर्मास्ते मयि सन्त ते मयि सन्त ओं शातिश् शातिश्शा यदि मन्यसे मेवेती मससे सुवेटोज హరేరేనంథ బ్రహ్మో్వేమీ మన్యే విదిత తస్మామే శిష్యువేద ఇది బుద్ధిం నిరాకర్టం ఉపన్యము ఉపసంహరిష్య ఇంతకుముందు వివరించబడిన ఆత్మతత్వమును ఈ పైన కూడా ఉపసంహారం చేయబోతున్నారు అలా మాటవలసిని చెప్పి మాట కాదది ఉపక్రమ ఉపసంహారములు తాత్పర్య నిర్ణయమును చేయుటలో చాలా ముఖ్యమైన అంటే హేతువు అంటే పొగను చూచి అగ్ని ఉన్నదని నిర్ధారిస్తారు కాబట్టి పొగ అన్నది అగ్ని యొక్క ఉనికికి హేతు నిర్ధారించుటకు హేతు లింగము అంటారు అలాగే ఉపక్రమ ఉపసంహారాల్లో వాటిని చూస్తే ఈ మొత్తం శిక్షణ యొక్క తాత్పర్యమేమిటి తెలిసిపోతుంది ఉపక్రమ ఉపసంహారాలు చూస్తే తెలిసిపోతుంది ఇప్పుడు కాశీ కాశీ అనే పుస్తకం ఉందనుకోండి అది తీసి మొదటి రెండు పేజీలు చూస్తే సికింద్రాబాద్ నుంచి వెళ్ళే రైలు అక్కడ ఎక్కడ మకాన్ చేయాలి అలాంటివి ఉన్నాయనుకోండి పేజీలు తిరగేశారు లాస్ట్కి వస్తే మీ దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ రైలు ఎక్కేసి వచ్చి చేయొచ్చు అని ఇది ఉపక్రమం ఉపసంహారం దీన్ని మీరు ఆ విషయం ఏమని చెప్పొచ్చు మామూలుగా అక్కడికి వెళ్ళి అక్కడ మకాములు అక్కడ దేవతలు ఇది మొత్తానికి యాత్రకి సంబంధించిన మాన్యువల్ టూరిస్ట్ మాన్యువల్ పిల్గ్రిమేజ్ మాన్యువల్ అది అని నిర్ధారణ ఓకే ఇంకో పుస్తకం ఉంది దాని పేరు కాశీయే అది ఏమో అది ఎలా మొదటి పేజీలు చూస్తే మీ స్వరూపం లోపల ప్రకాశిస్తూ ఉంటుంది ప్రకాశించేదానికి కాశీ అని పేరు అని మొదలవుతుంది ఓహో ఇదేదో చిత్రంగా ఉంది లాస్ట్ పేజీకి వెళ్ళారనుకోండి అక్కడేమని ఉంటుందంటే కాబట్టి ఆ కాశీ విశ్వేశ్వరుడు అనేవాడు మీ హృదయంలోనే ఆత్మరూపంగా ఉన్నాడు అని ఉంటుంది ఆ క్రమార్థం ఈ ఉపక్రమాన్ని ఉపసంహారాన్ని బట్టి ఆ పుస్తకం గురించి మీకేమర్థం అవుతుంది అది పిలిగ్రిమెజ్ మ్యాన్యువల్ అనుకుంటారా లేకపోతే వేదాంత పుస్తకం అనుకుంటారా లేదండి అర్థమైందండి కాబట్టి ఉపక్రమ ఉపసంహారాలు రెండు కలిపి ఒక హేతు ఏదైనా పుస్తకంలో ఉపక్రమం ఒకటి ఉపసంహారం మరొకటి ఉందనుకోండి అంటే ఆ పుస్తకం రాసి ఆయనకి సరిగ్గా పుస్తకం రాయడం తెలియదు అని రెండు కలిపి ఒక హేతు ఒక లింగము దేనికి ఆ పుస్తకము యొక్క తాత్పర్యమి అని నిర్ధారించుటకు లింగం అంటే అతను వీటికి తాత్పర్యలింగములు అని పేరు ఒక ఆరున్నాయి వాటిలో మొదటిది ఉపక్రమోపసంహారౌ అభ్యాస అపూర్వత ఫలం ఇంకా ఏదో ఉంది తాత్పర్యలింగిధం తాత్పర్యలింగకం అంట జన్మ శ్లోకం కాబట్టి ఇక్కడ ఆయన ఉపక్రమోపసంహారాలను చూపిస్తున్నారు ఉపక్రమంలో ఏం చెప్పారు సో అవి ఉపక్రమంలో అన్యదేవ తిదితేను ఉపక్రమం అంటే ప్రథమ ఖండ ఉపక్రమం రెండవ ఖండ ఉపసంహారము మూడవ ఖండ నుంచి కథ కాబట్టి రెండవ ఖండ ఇప్పుడు రాబోయే ఖండలో అదే చదువుతున్న ఖండలో ఏమను ఉపసంహారం చేయబోతున్నారో తెలుసునా ఉపసంహరిష్యతిమని అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం ఇది ఎవరికైతే తెలియనో వారికి తెలియదు ఎవరికి తెలియదో వారికి తెలియను అని దీని మీద ఒక చిన్న ఎపిసోడ్ మీకు చెప్తాను అంటే సందర్భం అండి ఈ సందర్భం లేకపోతే చెప్పడం కుదరదు ఒక కలకత్తాలో కలకత్తా కేపిటల్ గా ఉండేది ఇండియాకి క్యాపిటల్ కలకత్తా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించి రోజుల్లో అప్పుడు ఒక వైస్రాయ్ ఆ తర్వాత కంపెనీ నుంచి రాణి గారి అధికారంలోకి వెళ్లింది జార్జి చక్రవర్తి యొక్క దేశం వెళ్లినప్పుడు వైస్రాయ్ ఉండేవాడు వైస్రాయ్ అంటే ఆ రాయ్ రాజుగారికి వీళ్ళ ప్రతినిధి ఈ ది టాప్ మోస్ట్ అఫీషియల్ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ ఇన్సైడ్ ది కంట్రీ అవుట్ సైడ్ ఆయన తర్వాత ఇంకా రాణి ఆ వైస్రాయ్ కలకత్తాలో ఉండేవాడు ఆయనకి సంస్కృతం ప్రీతి ఒకనొక వైస్రాయ్ ఎవడో వన్ ఆఫ్ దెమ్ చాలా మంది ఉన్నారు అటువంటి వైస్రాయ్ వాడు మ్యాక్సిమల యొక్క రచనలు ప్రోత్సాహాన్ని పొంది ఆయన ఈ కేనోపనిషత్తు తీశాడు వైసరాయి గారు అక్కడ ఏమనుందంటే అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం ఇలాగేదో ఉంది ఆయనకి అర్థం కాలేదు అప్పుడు ఓ పండితుణ్ణి ఆశ్రయించాడు ట్రాన్స్లేటరు ఆ పండితుడిని అడిగాడు ఏమిటి వర్డ శక్తి అని ఆయన ఏం చెప్పాడంటే దోస్ హూ నో డూ నాట్ నో ఇట్ దోస్ హూ డో నాట్ నో నో అని చెప్పాడు అని చెప్తే ఈయన అడిగాడు అలా కాదండి ఇంకొంచెం చెప్పండి అదే చెప్పింది వాక్యం ఏం బాగోలేదు కదా ఇంకొంచెం చెప్పమంటే ఆ పండితుడు ఏం చేశాడు మళ్ళీ దాన్నే చెప్పాడు దాంతో గొప్ప ఈయన రెండు మూడు సార్లు ట్రై చేసి ఏమిటండి దోసు హు నో ఇట్ డోనాట్ నో ఇట్ అంటాడు దోసు డోనాట్ నో ఇట్ నో ఇట్ అంటాడు అలా చెప్తే చాలా విరుద్ధంగా ఉంది కదా ఇదేం పాఠం ఇది అని ఆయన ఆయన ట్రై చేసి దండం పెట్టుకు వెళ్ళిపోయాడు అది జరిగిన సంగతి కాబట్టి మీరు అలాంటి పని ఏం చేయొద్దు కాబట్టి అక్కడ ఉపసంహరిష్యతి ఉపసంహారం చేయబోతున్నారు ఏమని ఇప్పుడు విదితాత్ అధో అధి అంటే అది కొంతవరకు తెలిసిందో తెలియలేదో అక్కడేదో తెలుసుకోవాల్సింది ఉంది అని కూడా తెలుస్తూ కానీ దిస్ ఈస్ టూ టూ బ్యాడ్ ఇట్ ఈస్ డోస్ హూ నో డో నాట్ నో ఇట్ దోస్ హు డో నాట్ నో ఇట్ ఎలోంగ్ నో ఇట్ అని అని ఉపసంహారం చేయబోతున్నారు దాని అభిప్రాయం ఏమంటే మీకు చెప్పాననుకుంటాను క్లాస్లో ఇన్ఫినిటీ అంటే మీకు తెలుసునా అని మీరు అడగండి ఎవరైనా మీకు మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇన్ఫినిటీ అంటే ఏమిటో చెప్పరా అని అడిగారు అనుకోండి తెలుసా నీకంటే తెలుసునని చెప్తాడు అది ఏమిటో చెప్పమంటే బుద్ధిమంతుడు అది ఏమిటో కూడా చెప్తాడు లిమిట్ ఎక్స్ టెండింగ్ టు జీరో వన్ బై ఎక్స్ దట్ ది డెఫినేషన్ ఫర్ ఇన్ఫినిటీ అది అదే మీరు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ గారిని అడిగారు అనుకోండి ఉన్నారు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ గారు నా మిత్రుడు జైమాన్ స్కీ అని సేవస్ వర్గంలో ఉంటారు ఆయన్ని ఏమన్నా డాక్టర్ గారు మీకు ఇన్ఫినిటీ అంటే ఆయన ఇప్పటికీ ఆయన దగ్గర ఒక పది మంది పిహెచ్డీలు విద్యార్థులు పనిచేశారు యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన డాక్టర్ గారు మీకు ఇన్ఫినిటీ అంటే ఏమిటో తెలుస్తున్నా అని అడిగాను నేను ఒకసారి అంటే స్వామిజీ ఎందుకు పొద్దున్నే మీరు నా మీద ఇలాంటి పరిహాసం చేస్తున్నారు ఇన్ఫినిటీ ఎలా తెలుస్తుందండి తెలియబడదు అని చెప్పాడు ఆయన ఏమండే ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్ ఆ ఇంటర్మీడియట్ విద్యార్థికి ఆయనకి వీరిద్దరిలో ఎవరికి తెలిసినట్టు ఇన్ఫినిటీ అంటే ఆ ప్రొఫెసర్ గారికి తెలుసు కాబట్టి అవిజ్ఞాతం విజానత తెలుసునన్న ఈ విద్యార్థికి అది తెలియదు అది తెలియబడదు నాకు తెలియదు ఎంచేతుంటే అది తెలియబడదు అని చెప్పినటువంటి ఆచార్యుడున్నాడే ఆయనకి మాత్రమే తెలుసు అది ఆ వాక్యానికి అర్థం ఈ మాట ఆ పండితుడా వైస్రాయ్కి చెప్పాలి చెప్పుంటే ఒక విద్యార్థిని అతని జిజ్ఞాసని కాపాడినవాడు అయ్యేవాడు ఆయన ఆయన చెప్పలేదు మళ్ళీ అదే ట్రాన్స్లేషను ఆ వైస్రాయే ఇంకొకటి ట్రై చేశారు ఆయన దగ్గరే పూర్ణమదహ అంటే ఏమిటో చెప్పండి అంటే ఆయన ఏం చెప్పాడంటే దట్ ఈస్ ఫుల్నెస్ దిస్ ఈస్ ఫుల్ దట్ ఈస్ ది హోల్ దిస్ ఈస్ ది హోల్ the whole comes from the whole when you take the whole from the whole whole alone in the and all remains independent and he he adu kothe where the joha adu malli adu ayi cheppadu no no there no thought i da danna beti buddhi porapadu jese innegeku vacharu paari poyadu akkadinchi inga malli keno upanishad gani maro upanishad gani ayina muttukoldu solalanta porapota so anyway సో అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అని చెప్పడం ద్వారా అది విదిత అవిదితములకు అతీతమైనది అని చెప్పినట్లే అయినది విజ్ఞాతం అవిజానతాం అని అవిజానతాం విజ్ఞాతం అంటే అర్థమేంటి ఏదైతే బుద్ధి చేత ఘటపటాది రూపంగా నామరూపాత్మకంగా తెలియబడుతూ ఉంటుందో వారు దీన్ని తెలిసినట్టే కాదు అది దాన్ని మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు కూడా దాన్ని అంటే పట్టుకునే పద్ధతి ఎలాగంటే మీకు ఇంతకు ముందు చెప్పాను ఇంకోసారి అంటున్నాను ఇప్పుడు ఇదేమిటి ఎదురకుండా ఉన్నది ఏమిటి అని అడిగారనుకోండి మామిడి చెట్టు అని మీరు ఓకే అప్పుడు మనకేమవుతుందంటే మనకి తెలిసింది అని ఒక అభిప్రాయం కలుగుతుంది కానీ అక్కడ మనకి మనకి నాలెడ్జ్ ఉన్నది అనే ఒక భ్రమ మనకు కలుగుతుంది కానీ అక్కడ ఉన్న నాలెడ్జ్ ఏమిటో మీరు గమనించండి అక్కడ ఉన్న నాలెడ్జ్ ఏమిటంటే పేరు తెలిసింది మామిడి చెట్టు అనే పేరు తెలిసింది ఆ రూపానికి ఈ పేరు అని తెలిసింది ఏమండి పొద అది కూడా నాలెడ్జే కదా అంటే చూడండి అక్కడున్న వస్తువు గురించి వీడికి ఏమీ తెలియలేదు అక్కడ ఏది ఉందో అది ఉన్నది దాని గురించి వీడికి ఏమీ తెలియలేదు కంటితోటి మీరు కేవలము రూపాన్ని మాత్రమే గ్రహించగలుగుతారు ఆ రూపానికి ఒక పేరు పెట్టుకున్నాను అంతే తెలిసింది నామరూపాలు తెలిసాయి తప్ప వాడికి వస్తువు ఎవరు తెలియలేదు నామరూపాలు మాత్రమే తెలిసాయి కానీ వాడు ఏమనుకుంటాడు నామరూప జ్ఞానమే జ్ఞానము అనుకుంటాడు అదే పెద్ద పొరపాటు చేశాడు కదా ఇంకా ఆ నామరూప జ్ఞానం సంగతి గమనించండి ఆ నామరూప జ్ఞానం అంటే ఏమిటి జ్ఞానం దానికి జ్ఞానం మనం పేరు మాకు తెలిసిపోయింది అని వ్యవహారం చేసేస్తున్నాము కానీ అసలు ఏమిటి ఆ జ్ఞానం యొక్క లక్షణం ఏమిటో మీరు కొంచెం చూడండి అదేమిటంటే ఇట్ ఈజ్ ఎ కండిషనింగ్ ఆఫ్ ది మైండ్ చిన్నప్పటి నుంచి తల్లి వీడిని కండిషన్ చేస్తున్నాయి నానా ఇది చెట్టు అని వీడిని కండిషన్ చేస్తున్నాయి కండిషన్ చేస్తే వాడు చెట్టు అని కండిషనింగ్ అవుతాడు ఆ తర్వాత ఇది వేప చెట్టు ఇది మామిడి చెట్టు అని కండిషనింగ్ చేస్తుంది కాబట్టి ఆ రూపానికి ఆ పేరు ఆ రూపానికి ఆ పేరు అంతే అక్కడ చెప్తున్నది తెలుస్తున్నది అంతే అది కూడా వీడు అనుభవానికి తెచ్చుకుని తెలుసుకున్నదంటూ ఏమీ లేదు అక్కడ అక్కడ కేవలము ఇతరులు చేసిన కండిషనింగ్ వల్ల అలాగా వచ్చింది ఈ కండిషనింగ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది సోషల్ కన్వెన్షన్ సొసైటీలో ఆ రూపానికి ఆ పేరు ఆ రూపానికి ఆ పేరు ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అనేది ఒకటి డెవలప్ అయింది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ లో డెవలప్ అయింది ఆ ప్రాసెస్ లో ఈ రూపానికి ఈ పేరు అన్నది సోషల్ కన్వెన్షన్ కింద ఫిక్స్ అయింది దట్ ఈజ్ వాట్ లాంగ్వేజ్ ఈజ్ లాంగ్వేజ్ అంటే అర్థం అది ఆ విధంగానే భాషలు పుట్టాయి ఆ పుట్టిన భాష అంటే కండిషనింగ్ ఇట్ ఆ కండిషనింగ్ వీడు తీసుకున్నాడు తల్లిదండ్రుల దగ్గర సొసైటీ నుంచి కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది కండిషనింగ్కి జ్ఞానమని పేరు వచ్చింది నామరూప జ్ఞానమే జ్ఞానము అనేటువంటి వాడుకలో మనం బతుకుతూ ఉన్నాం ఇప్పుడు ఏమైపోయింది మనకి అది నాకు తెలుసు అని వీడు నిర్ణయానికి వచ్చేస్తుంది నిజానికి దాని గురించి వీడికి ఏమీ తెలియదు అదే మామిడి చెట్టు గురించి మీకేం తెలుసు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీకేం తెలుసు మామిడి గురించి ఏమీ తెలియదు అది అలా ఎందుకుంది అది అలా ఎలా ఉంటుంది హవీజ్ ఇట్ వైజ్ ఇట్ వాట్ ఈజ్ ఇట్ సరే దాని పేరు మామిడి చెట్టు చెప్పారు మీరు పేరు చెప్పారు తప్ప వాట్ ఈజ్ ఇట్ నిజానికి మన మహర్షులు ఏమన్నారంటే ఆ మామిడి చెట్టు పేరు దేనితో పిలుస్తుంది మామిడి చెట్టు అనే పేరుతో దేని గురించి మాట్లాడుతున్నావో అది దాని లోతుల్లోకి నువ్వు వెళ్లగలిగితే అది సాక్షాత్తు ఆ పరమాత్మ తప్ప వేరే కాదు నిజానికి లోతులలో మామిడి చెట్టు అనబడేదాని లోతులలో ఏమున్నదో వేప చెట్టు అనబడేదాని లోతుల్లో కూడా అదే ఉన్నది నీ లోతులలో కూడా అదే ఉన్నది చూచేవాడి లోతులోనూ చూడబడేదాని లోతులోనూ అదే ఉన్నది ఒకే తత్వము కనుకు దానికే వాళ్ళు బ్రహ్మ అని పేరు అంతటా ఉన్నది అని కాబట్టి మామిడి చెట్టులో మనిషిలో పశువులో పక్షులో అంతటా ఉన్నదియే బ్రహ్మ కాబట్టి మనకి ఏం తెలిసినప్పుడు మామిడి చెట్టు చూడగానే నాకు తెలిసింది అని మనం ఎప్పుడైతే నిర్ధారించి కూర్చుంటామో మనకి ఏమీ తెలియని స్థితికి తెలిసింది అనుకుంటున్నాను సో కాబట్టి మనం ఎక్కడైతే తెలిసిందనుకుంటామో అక్కడ తెలిసింది చాలా తక్కువ ఉంటుంది తెలియనిదే చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కడైతే తెలియదు అనుకుంటాము ఇప్పుడు బ్రహ్మ ఆత్మ ఉందండి విద్యార్థులు ఉన్నారు ఆత్మ తెలుసు అంటే తెలియదండి ఆత్మే తెలిసిపోతే ఈ పాఠాలందుకు ఈ పుస్తకాలు ఇదంతా ఈ శ్రమంతా మేము హాయిగా వెళ్ళి మా వ్యాపారం ఏదో చేస్తుంది వాళ్ళం అది తెలియదు తెలుసుకోవాలనే కదా ఆ మాకు దీని వెనకాల పరిగెత్తుతున్నాం మాకు ఆత్మ తెలియదు అంటారు నిజానికి ఆత్మ తెలియదు అని ఎవరు ఆత్మే ఈ మాట ఎలా ఉందంటే నా నోట్లో నాలుక లేదు అన్నట్టుంది అలా ఉన్నది కాబట్టి కనుక ఏది మనకి అత్యంత అనుభవ రూపంగా మన స్వరూపమే అయి ఉన్నదో దాని ఎడవ మనకి ఇది తెలియదు అనే ఒక దృఢమైన అభిప్రాయం ఉంటుంది ఏది మనం తెలిసిందని అనుకుంటూ ఉంటామో వాస్తవంలో అది మనకి తెలియనే తెలియదు కాబట్టి ఇక్కడ విదితము అవిదితము రెండింటికంటే అతీతమైనది అని చెప్పి అవిజ్ఞాతం విజానతాం అంటూ అసలు మనకి తెలుసును అనేటువంటి ధోరణులు భావనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా పరీక్షకు పెట్టి శోధన చేసి మన అభిప్రాయాన్ని అంతా కూడా తలకిందులు ఊల్టా చేసేటువంటి ఆ వాక్యాన్ని ఉపసంహారంలో పెట్టారు ఆ ఉపక్రమంలో వాక్యాన్ని ఉపసంహారంలో వాక్యాన్ని చూస్తే అవి ఒకే ధోరణిలో ఉన్నాయి విదిత అవిదితముల కంటే అతీతమైనది అని ఉపక్రమంలో జ్ఞాత అజ్ఞాతముల కంటే ఇతరము అని ఉపసంహరణలో చెప్పి ఆత్మస్వరూపాన్ని ఆ విధంగా బోధించారు ఇంత బోధించాట శిష్యుని అడిగారు ఎలా అర్థమైందని చాలా బాగా నాకు బ్రహ్మ తెలిసింది అన్నాడు ఇంత పాఠం చెప్పాట అంటే ఎవరన్నమాట వాడి మాటని మరి పరిశీలించి నాయన తప్పు రాను చెప్పాల్సిన అవసరం ఉందా ఉంది ఆ మాట అంటున్నారు శిష్యువేతి కాబట్టి పూర్వపక్ష ఏంటంటే ఏమంటే విద్యార్థి పాఠం చదువుకునే నాకు బాగా తెలిసింది అంటే అదేదో మహాదోషం చేసినట్టుగా అలాగే మిరుచిబడిపోతున్నారేమిటి అసలు అని పూర్వపక్షం శిష్యుడు కాబట్టి మీరేమనాలి మీరింత పాఠం చెప్పాక శిష్యుడేమనాలి గురువు గారు చాలా సంతోషం అండి నేను వెళ్ళొస్తానండి దండము నాకు ఏమీ తెలియలేదండి అనాలా అదే నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది గురువు గారు నేను నాకు బాగా తెలిసింది అంటే తప్ప అని పూర్వపక్షం ఓకే అది పూర్వపక్షం దానికి సిద్ధాంతం ఏమిటంటే ఈ ఈ సందర్భంలో శిష్యుడు నాకు తెలిసింది అని అన్నాడంటే అది తప్పు అని అని నిరాకరించవలసిన అవసరము కలదు అని స్పష్టమైనది అక్కడికి ఆ పూర్వపక్షాన్ని సెటిల్ చేశారు దాన్ని కొంచెం వివరిస్తున్నారు కొంచెం వివరిస్తున్నారు హీ బికాస్ ఎంచేతంటే చూడండి వేదిత అంటే తెలియవాడు తెలియవాడు తెలియువానిచే తెలియబడుట సంభవము కాదు తెలియవాడు తనకంటే ఇతరమును సర్వమునో తెలుసుకుంటాడు తప్ప తెలియవాడు తననే తానే తెలుసుకుంటా అనేది సంభవము కాదు మౌలికమైన ప్రతిపాదన అయితే రెండు మూడు సార్లు వినేప్పటికేమనిపిస్తుందంటే ఆ ఇది విన్నమాటలే తెలిసిందని అనిపిస్తున్నాయి అలాగే దాన్ని దాన్ని ఓవర్ సింప్లిఫై చేసుకోకూడదు దాన్ని బాగా ఆకలింపు చేసుకుని మననం చేసి దాన్ని దాన్ని లోతునర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలాగంటే నేను తెలియవాడను అంటే నేను తెలియవాడను అన్నప్పుడు ఇంకా ఆ తెలియుట అనేటువంటి అదొక పవర్ అది అదొక మహాశక్తి ఆ మహాశక్తి నేను తప్ప ఇతరమును సర్వమును తెలుపుడు చేస్తుంది ప్రకాశింపజేస్తుంది కానీ అది నేనును ప్రకాశింపజేయదు ప్రకాశింపజేయలేదు ప్రకాశింపజేయనక్కరేదు అర్థమైందండి ఎందుకంటే నేను ప్రకాశింపజేయలేదు ఎందుకంటే నేను తెలియవాడను ఆ నా యొక్క తెలివి నన్నే ప్రకాశింపజేస్తే అక్కడ కర్తృకర్మ విరోధము అనేది ఒకటి వస్తుంది ఈ విరోధాన్ని శాస్త్రీయ శాస్త్రంలో గట్టిగా వాళ్ళు చెప్తారామాట కర్తృ కర్మ విరోధము అంటే కర్త ఏ కర్మ అయింది అని ఇప్పుడు నేను బాణము విడిచాను రాముడు బాణం విడిస్తే ముల్లోకాలు గజగజలాడుతాయి అని మీరు వర్ణించవచ్చు అతిశయోక్తో సత్యమో కొంత సత్యం కొంత అతిశయోక్తి ఏదైనా అవనేవాడిని ముల్లోకాలు గడగళ్లాడుతాయి అని మీరు వర్ణించవచ్చు కానీ రాముడు బాణము విడిస్తే రాముడు దేహమే గడగళ్లాడిపోతుంది బాణం తనని కొట్టేస్తుందేమో అనడానికి మాత్రం వీల్లేదు దృష్టాంతం అంటే తీసుకోవాలి భూమి రేగో అలాంటివి చెప్పకూడదు ఓకే కాబట్టి రాముడు బాణము విడిచేడంటే రాముడి కంటే ఇతరమైన దాన్ని కొడుతుంది తప్ప అది రాముణ్ణి కొట్టలేదు ఎందుకంటే బాణము యొక్క అగ్రము ఎటువైపు ఉందో అటు ఉన్నదాన్ని కొడుతున్నాడు బాణము యొక్క తోక ఎటువైపు ఉన్నదో అటు ఉన్నదాన్ని ఆ బాణం కొట్టలేదు అలాగే తెలియవాడు అంటే వాడి ఎదుగుకుండా ఉన్న సర్వమును తెలియట సంభవం అవుతుందే తప్ప ఆ తెలియట అనేటువంటి ఆ శక్తి వెనక్కి వచ్చి వాణ్ణే తెలియడం అన్నది సంభవం కాదు అయితే మీరు అనొచ్చు తెలియవాడు జగత్తులంతరీ తెలుసుకుంటాడే తప్ప తనను తాను తెలుసుకోలేడు అని అనకూడదు ఎందుకంటే తనని తాను తెలుసుకోవలసిన అవసరం లేదు తనని తాను తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే తానే తెలివి అయి ఉన్నాడు ఇదర్థమైందండి దీన్ని ఇంకొంచెం సూక్ష్మంగా గమనించదగ్గ పాయింట్ ఒకటి లేకపోలేదు అక్కడ అదేమంటే చూడండి తెలుసుకునేవాడు ఫలానా అయి ఉంటాడు అనే ఒక అభిప్రాయం మీలో ఉండబట్టే తెలుసుకునేవాడిని తెలుసుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా సపోజ్ తెలుసుకునేవాడు ఫలానా కానే కాదనుకోండి అదే అభిప్రాయం అక్కడ సపోజ్ మీరు తెలుసుకునేవాడిని తెలుసుకున్నారనుకోండి ఎలా తెలుసుకుంటారు ఫలానా అని తెలుసుకుంటారు ఫలానా అని ఎప్పుడైతే తెలుసుకున్నారో అది నిత్య అయిపోతుంది కాబట్టి తెలియబడుతోంది అంటే అది తప్పనిసరిగా ఫలానా అయి ఉంటుంది ఫలానా అంటే సవిశేషము అర్థం మీకు తెలియ తెలియడం కోసం వేరేస్ ఆత్మ సవిశేషమైందనుకోండి ఇప్పుడు ఆత్మను తెలియాలనుకోండి ఆత్మను తెలియాలంటే ఎలా తెలుసుకుంటారో తెలుసినా మీరు ఒక విశేషం ద్వారా తెలియాలి విశేషం ద్వారానే తెలియాలి విశేషం లేకపోతే తెలియలేరు యూ నో ది వరల్డ్ బై కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లేకపోతే మీరు తెలియలేరు ఇప్పుడు బ్లూ కలర్ ఉందండి మీకు బ్లూ కలర్ అని ఎందుకు తెలిసిందో తెలుసినా బ్లూ కలర్ కానివి ఉన్నాయి కాబట్టి బ్లూ కలర్ తెలిసింది సపోజ్ బ్లూ కలర్ ఒక్కటే ఉందనుకోండి సృష్టిలో దెన్ యూ విల్ నాట్ నో ఎనీథింగ్ కాల్డ్ బ్లూ కాంట్రాస్ట్ ఉండాలి తర్వాత మీకేమవుతుందంటే దిగ్భ్రమాని దిగ్మోహము అని ఒకటి ఉన్నది అక్కడ ఏమవుతుందంటే మీకు దిక్కు తెలియకుండా పోతుంది దిక్కు తెలియాలి అంటే కాంట్రాస్ట్ ఉండాలి సముద్ర మధ్యంలోకి మీరు వెళ్ళిపోయారనుకోండి ఎటు చూసినా ఒకలాగే ఉంటుంది దాంతో మీకు దిక్కు తెలియదు అంచేతనే నావిగేషన్ కనుక లేకపోతే మీరేమనుకుంటారు మీరు స్ట్రెయిట్ లైన్లో వెళ్తున్నాం అనుకుంటారు నావిగేషన్ లేనివాడు ఆ బోట్ని తిప్పాడు అనుకోండి వాడు నేను స్ట్రెయిట్ లైన్లో పోతున్నాను ఎప్పటికైనా నేను ఒడ్డుకు చేరుకుంటాను అని అనుకుంటాడు ఏదో ఒడ్డు ఈ ఒడ్డు ఆ ఒడ్డో కానీ మీరు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే వాడు సర్కిల్స్ కొడుతూ ఉంటాడు వాడు ఎప్పటికీ ఒడ్డు చేరాడు అంచేతనే వాడు ప్రాణాలను పోగొట్టుకోవడం ఖాయం అలాగే ఎడారి కూడా ఎడారిలో కూడా ఏమవుతుందంటే నావిగేషన్ కనుక లేకపోతే వాడు ఎడారిలో ఇలా సర్కిల్స్ కొడతాడు వాడు చచ్చిపోయినప్పుడు వాడు చచ్చిపడి ఉంటాడు వీడు వెతుక్కుంటూ పార్టీ వెళ్తుంది దే ట్రేస్ హిజ్ మూవ్మెంట్స్ వాడు మూవ్మెంట్స్ ట్రేస్ చేస్తే దే విల్ బి టు సీ దట్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఇన్ సర్కిల్స్ ఫర్ త్రీ ఫోర్ డేస్ సర్కిల్ అదే సర్కిల్స్ కొట్టడం మానేసి వాడు ఆ త్రీ ఫోర్ డేస్ తెలుసో తెలియకో సింగిల్ డైరెక్షన్ పట్టుకుని ఉంటే వాడు ఏదో గ్రామానికి చేరుకుంటాడు కానీ హీ విల్ నాట్ ట్రావెల్ అనే స్ట్రైట్ లైన్ వాడు సర్కిల్స్ లో కొడతాడు ఎందుకంటే వాడికి అనిపిస్తుంది నేను స్ట్రైట్ లైన్లో వెళ్తున్నానని భ్రమ పడిపోతాడు ఎటు చూసినా ఒకలాగే ఉంటుంది కాబట్టి వాడు స్ట్రెయిట్ లైన్లో ట్రావెల్ చేసి సర్కిల్స్ లో ట్రావెల్ చేస్తాడు కాబట్టి మీకు తెలుస్తోంది అంటే అది సవిశేషమై ఉండాలి సవిశేషమై ఉండాలి మీకు తెలుసా విమానాలు పైకి వెళ్తాయండి వాడికి కింద నుంచి కినుక డైరెక్షన్స్ ఇవ్వకపోతే వాడు కాంట్రాక్స్ట్ని బట్టి అటు ఆకాశము ఇటు నేల అని తెలుసుకుంటాడు కాంట్రాక్స్ట్ని బట్టి ఒకప్పుడు కాంట్రాక్స్ట్ ఉండదు ఏమైపోతుందంటే అంతా తెల్లగా ఉంటుంది పైన తెల్లని మేఘాలు ఆవరించి ఉంటాయి ఎటు చూసినా తెలిపే ఎదురుకుండా చూసినా తెలిపే పైకి చూసినా తెలిపే కిందకి చూసినా తెలిపే పైకి కిందకి అని మనం అంటున్నాం ఎందుకని మనకి పైనా కింద తెలుస్తోంది కనుక వాడికి పైకి కింద అనేటువంటి జ్ఞానం కూడా కలగదు పోతుందే కాంట్రాస్ట్ ఉండదు దాంతో వాడు అభిమానం వాడు దింపలేండి మీద అది ఫ్యూయల్ అయిపోయి కూలిపోతుంది ఇంత కథ నేను ఎందుకు చెప్పానంటే మీరు తెలుసుకున్నారు అంటే అది తప్పనిసరిగా సవిశేషము అయి ఉంటుంది అర్థమైందండి ఫలానా అయి ఉంటుంది ఏదో చిన్న విశేషం ఉంటుంది సరంత విశేషం ఉంటుంది ఇప్పుడు మీరు హొరైజన్ కేసు చూస్తారు దూరంగా అంత తెల్లగా కనపడుతూ ఉంటుంది ఈ లోపల హఠాత్తుగా చిన్న రిమ్ ఒక సర్కిల్లా కనపడుతుంది అది టోపీ ఆ ఎడారిలో వస్తున్నాడు వాడు వాటి టోపీ అది అంచేతనే కౌబాయిస్ టోపీ పెట్టుకుంటారు సో దాట్ వాడికి ఎలాగా దిక్కు తెలియదు కానీ వాడిని వెతికివాడికి ఆ టోపీని బట్టి వాడు దొరుకుతాడు ఆ కాంట్రాస్ట్ ఉంటుంది ఎనీవే ఐ టోల్డ్ మెనీ థింగ్స్ జస్ట్ టు మేక్ ఎ పాయింట్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అంటే అర్థం యూఆర్ లుకింగ్ ఫర్ ఎ విశేష్ హౌ యూ నో ఇప్పుడు మీరు ఆత్మను తెలుసుకోవాలనుకుంటున్నారా That means you are looking for a visionary trend, and therefore what you get is not Atman, given up to after we know Atman, honestly, without knows the telegram you are dropping all the raw land. Don't worry, though not a web artist is unknown, It doesn't matter if I want you an 720 word అర్థమైందండి దీని గనక ఇంత కథం ఉన్నది ఇంకా చెప్తూనే ఉంటాం ఈ కథని సో నహి వేదిత వేదితుం శక్య వె సింపుల్ హీ అంటే బికాస్ వేదిత తెలియువాడు వేదితుటకు నక్య సంభవుడు సంభవము కాదు దానికి దృష్టాంతం అగ్ని దగ్ధు ఇవా అగ్ని ఎవరు దగ్ధ అంటే కాల్చువాడు ఈ కాల్చువాడు అనే అగ్ని సర్వమును కాలుస్తాడు దాంట్లో ఇంకా సందేహం లేదు కానీ అగ్నిని మాత్రము కాల్చడు ఓకే అగ్ని అగ్నిని కాలుస్తుందా కాల్చడు ఎందుకంటే కాల్చాలి అంటే It has to move. It has to make a move. The moment it makes a move, it moves away from itself. That is how it moves. And why do you do that? That is how it moves. If you do that, you can move. If you do that, you can move. Move. Then you can move. Therefore, you can move. I have to make a move. అంటే కాలు ఇలా ఎత్తి భుజం ఎక్కాలి కాలు ఇలా ఎత్తేనంటే ఇంకొకటి ఉంటే వాడు భుజం ఎక్కేస్తాను కాలు అలా ఎత్తి నా భుజం ఎక్కాలంటే ఎక్కడ కుదురుతుంది అదనమాట ఓకే కాబట్టి శిష్యుడు కనుక నాకు బాగా తెలిసిందన్నాడే పడిపోయాడు గోతులు ఇప్పుడు మీరు చెప్పండి లోకంలో కొంతమంది ఉన్నారు దే దేర్ లైక్ దాట్ వాళ్ళు ఏమంటారంటే బ్రహ్మజ్ఞాన్ హోగయా జ్ఞానం వచ్చేసింది అని అనగానే శిష్యుల్లో వేరు మహారాజ్ ఎప్పుడు అంటాడు వాడు చూడండి ఎప్పుడు వచ్చిందో బ్రహ్మ దట్ ఈజ్ వాట్ హీ వాట్స్ టూ నో తానికి బ్రహ్మజ్ఞానం రావాలని వాడు ఉత్సాహం కాదు మా గురువు గారికి ఎప్పుడు వచ్చింది అంటే ఆయన అంటాడు శ్రావణ శుద్ధ పంచమి అంటాడు ఆయన ఆయన చూడండి ఫలానా తారీఖు అని చెప్పడో చెప్తాడు వీళ్ళు తారీఖులో వీళ్ళు చూసుకుంటారు ఎక్కడా ఇంకొకటి అడుగుతాడు అంటే నేను చెప్పాను ఇంతకుముందు మీకు సూరత్ రైల్వే స్టేషన్ అని ఆయన అంటాడు రైల్వే స్టేషన్ కౌన్సర్ ప్లాట్ఫామ్ సార్ ఫస్ట్ ప్లాట్ఫామ్ కహ ఓ బీచ్ మే హా ఏసీ కంపార్ట్మెంట్ అంత హెల్ వహా అంటే వీళ్ళందరూ పరిగెత్తిన వెళ్ళిపోతారు ఈ శిష్యులందరూ కూడా దీన్ని బట్టి మీకు ఏమవుతాయల్ ఇదంతా కూడా ఒక పెద్ద జ్ఞానము తప్ప ఏమీ కాదు ఎందుకంటే దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే చాలా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది ఏమిటి జ్ఞాని నాకు తెలిసిందని చెప్పకూడదు జ్ఞాని అయినవాడు తనకి తెలిసిందే అని చెప్తే అది అహంకారం అవుతుంది తప్ప అందుకోసం ఆయన తెలిసిందని చెప్పకూడదు అని మీరు అర్థం చేసుకుంటే మీరు కూడా సరిగ్గా అర్థం చేసుకోవద్దు అది ఓటు హైహీ నాకు జ్ఞానం వచ్చేసిందని చెప్తే అది అహంకారం అనే మాట ఉండనే ఉన్నది బట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ దట్ మచ్ ఇట్ ఈజ్ మోర్ దాన్ అక్కడ ఎలాగంటే అక్కడ గమనించాల్సింది ఏమిటంటే బ్రహ్మజ్ఞానము ఉంటుంది తప్ప బ్రహ్మజ్ఞాని ఉండడు బ్రహ్మజ్ఞాని ఉన్నాడనుకోండి అప్పుడు బ్రహ్మజ్ఞానం ఆయనకి ఏమిటవుతుంది విశేషం అవుతుంది విశేషం అవుతుంది అప్పుడు ఆయన ఫలానా అవుతాడు ఫలానా ఎప్పుడయ్యాడో ఇతరము కంటే డిస్టింగ్ట్ గా సపరేట్ గా ఉంటాడు అప్పుడు అది ఏదైనా బ్రహ్మజ్ఞానం ఉంటారా అది పరిచ్ఛన్నం అయిపోలేదు మరి కాబట్టి ఫలానా అయిందంటే అది జ్ఞానం కాదు ఫలానా అవ్వకుండా ఉండాలి అంటే జ్ఞానమే ఉంటుంది తప్ప జ్ఞాని ఉండదు ఇది మీరు అనుభవపూర్వకంగా కూడా తెలుసుకోవచ్చు ఎలాగంటే మీకు చూడండి ఎప్పుడైనా ఆనందం కలిగినప్పుడు బ్లిస్ కలిగినప్పుడు మీరు ఉండరు మీరు మళ్ళీ వాపసు వచ్చారు అంటే బ్లిస్ అండైపోతుంది అంచేత ఆనందం ఉన్నప్పుడు మనిషి ఉండడు వ్యక్తి ఉండడు వ్యక్తి వచ్చేడు అంటే నాకు అప్పుడు ఆనందం కలిగింది అని గతాన్ని నెమరవేసుకు చెప్పడం తప్పే అది తప్ప ఆనందమైతే అయిపోయి ఆనందమైతే ఎండ్ అయిపోయి అంచేతనే ఆనందాన్ని పొందాలనే ప్రయత్నం ఎన్నడూ చెయ్యకు కేవలము ఆనందాన్ని ఇచ్చే ప్రయత్నం మాత్రమే చెయ్యి అంటే మరి ఆనందాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తే మరి మాకెప్పుడు వస్తుందంటే అదే మరి అక్కడే మీరు పొరగొడుతున్నారు నువ్వు ఆనందాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తేనే నీకు ఆనందం కలుగుతుంది నువ్వు నిర్విశేషంగా ఉంటావు నీకు ఆనందం అనుభవానికి వస్తుంది నాకు ఆనందం కావాలని ఎప్పుడైతే అన్నావో నీకు ఆనందం వచ్చే ప్రసక్తియే లేదు ఎందుకంటే నేను అనేటువంటి అహం భావన నేనంటున్న అహంకారము గర్వము మదము వాటి గురించి చెప్పట్లా ఇన్ క్రిస్టలైజ్డ్ స్టేట్ ఆ ఘనీ భావము దాన్నే సైంధవ అంటారు సైంధవ అంటే ఉప్పు కణిక అదే స్ఖిల్య భావము అంటారు సైంధవ ఘన అంటే ఉప్పు క్రిస్టల్ ఫార్మ్ అయిందంటే అర్థమేంటి సపరేటెడ్ ఫ్రం ది హోల్ ఇప్పుడు పెద్ద బకెట్ సముద్రపు నీళ్లు పోసి అలాంటి ఇట్ ఈజ్ ఎ హోల్ దాంట్లో ఉప్పు క్రిస్టల్ ఫార్మ్ అయిందంటే అర్థమేంటి ఇట్ బికేమ్ సపరేట్ ఫ్రమ్ ది హోల్ అదేవిధంగా నేను బ్రహ్మజ్ఞానిని అన్నాడంటే కిల్యభావం వచ్చేసింది కిలయభావము అంటే ఫలానా అగుట ఫలానా అయ్యాడంటే బ్రహ్మజ్ఞానం పేరుతో కూడా ఫలానా అయ్యాడంటే అక్కడ జ్ఞానము లేదు దీని మీద ఇక్కడ వాక్యాలు కొంచెం జాగ్రత్తగా గమనించదగ్గ ఉన్నాయి సింపుల్ ఇప్పుడు బ్రహ్మ కలదు ఆ బ్రహ్మని తెలియువాడు బ్రహ్మ ఇతరుడు బ్రహ్మణ అన్య అంటే పంచమే ఏకవచనం ఇప్పుడు పంచమేకవచనం శ్రేష్ట ఏకవచనం ఒకలాగే ఉంటాయి కాబట్టి ఆ తేడా తెలుస్తూ ఉండాలి బ్రహ్మణ అన్య బ్రహ్మ ఉన్నాడు బ్రహ్మ కంటే ఇతరుడు బ్రహ్మ కంటే భిన్నంగా ఉండాలి కదా వారు బ్రహ్మను తెలుసుకున్నాడు అనే పరిస్థితి లేదు ఓకే ఇప్పుడు చూడండి బ్రహ్మణ అన్య వేదిక నాస్తి బ్రహ్మ అన్యుడై ఉండి తెలుసుకున్నవాడు దేన్ని ఆ బ్రహ్మనే తెలుసుకున్నవాడు ఉండడు ఒకవేళ ఉన్నాడు అనుకోండి ఉంటే ఏమవుతుంది ఎస్య వేద్యం అన్య సహ్మ ఒకడున్నాడు వాడి చేత తెలియబడేది బ్రహ్మ అవుతుంది అంటే వాడికంటే ఇతరము అవుతుంది కాబట్టి ఎవరికైతే బ్రహ్మ తెలియబడుతో వాడికంటే ఇతరముగా ఉంటుందో అటువంటి వాడి చేత తెలియబడుతో వాడికంటే ఇతరముగా ఉండే బ్రహ్మ అనేది ఉండదు అర్థమైందండి అంచేతనే రెండున్నాయి వేదాంతులకి బ్రహ్మహత్య ఆత్మహత్య నన్ను సత్సంగంలో ఒక ప్రశ్న అడిగాడు ఈ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు కదా అంటే దాని మీద ఏదో ప్రశ్న వాడు పూర్వజన్మేమవుతుంది వాడు ఉత్తర జన్మేమవుతుంది వీళ్ళకి అదే కావాలి ఆత్మహత్య చేసుకునేవాడు నెక్స్ట్ బర్త్ ఏమవుతుంది హీ వాంట్స్ టు నో అప్పుడు నేను ఏమవుతుందో నాకు ఎలా తెలుస్తుందిరా నీకు తెలియ నీకెలా నీకు తెలియలేదు కదా నాకు మాత్రం ఎలా నేను ఏమైనా దుర్భిణి వేసి చూశానా అని నేను చెప్పాను అనుకోండి అంటే నాకు తెలియలేదు అర్థం లోకం ఎలా ఉంటుందో చూడండి పీపుల్ ఆర్ నేను న్యాయంగా అమాయకంగా ఇన్నో సెన్స్ ఇన్నో సెన్స్ అంటారు ఆ ఇన్నో తోటి ఎవరేవాడు ఎవడో బస్సు కింద తలబెట్టి పోయాడు వాడే వాడు ఏ లోకానికి వెళతాడో నేను ఎలా చెప్పగలను నాకు మాత్రం ఎలా తెలుస్తుందిరా విధివాడా అని నేను అన్నాను అనుకోండి వీడేమంటాడు అరే ఈయన పండితుడు కాదురా అనుకుంటాడు నా పండితుడు కాదు నేను వీడు ఇక్కడ తైల కింద ధరబెట్టిపోయినవాడు నరకములు మూడు ఉన్నాయి విషాది నరక అవిషాది నరక నీకు తెలుసు దీంట్లో వస్తాయి అరుణ ప్రశ్నలో వస్తాయి విషాది నరక పూర్వస్యా దిశి విషాది నరక ఉత్తర శాంతిశ్య విషాది నరక అని ఇలాగేలో ఉన్నాయి ఈ దిక్కులో ఇది ఉంది దిక్కులో అది అని ఉన్నాయి ఈ మంత్రం చదివి ఆ విషాది అనే నరకానికి వీడిపోతాడు అని నేను చెప్పారనుకోండి అప్పుడు అందరూ ఏమనుకుంటారు ఆయన పండితుడండి ఆయన మహాపండితుడైనా అనుకుంటా అనుకో మహాపండితుడేననుకుంటా లోకం లోకంలో ఆత్మహత్య అంటే అప్పుడు నన్ను ఆత్మహత్య గురించి కృష్ణుడిగా నేను చెప్పాను చూడరా లోకంలో అనుకునే ఆత్మహత్య వేరు వేదాంతుల యొక్క ఆత్మహత్య వేరు నిజానికి వేదాంతులకి ఆత్మహత్య బ్రహ్మహత్య అని రెండున్నాయి వేదాంతుల బ్రహ్మ ఇక్కడ ఈ వాక్యంలో రెండు ఉన్నాయి అందుకోసం చెప్తున్నా వేదాంతుల బ్రహ్మహత్య ఏమిటో చెప్పంటారా నాకంటే భిన్నముగా ఉండి నా చేత బ్రహ్మ తెలియబడుతోంది అని వీడు అన్నాడంటే వాడు బ్రహ్మకో మార్డియా మార్దేనా అంటారు వాడు బ్రహ్మని మార్దియా దానికి ట్రాన్స్లేషన్ ఉండదు ఆ ఎక్స్ప్రెషన్ ఈజ్ సచ్ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ బ్రహ్మకో మార్గీయ వాడు బ్రహ్మే చనిపేసినాడు ఎందుకని నేను చేతను తెలుగు వాడను వేదిత వేదిత చేత తెలియబడేది జడమవుతుంది దృశ్యము జడము నశ్వరము అవుతుంది ఏది దృశ్యము జడమో అది నశించేది అవుతుంది అదే కదా బ్రహ్మ చెంటారు ఇక బ్రహ్మ కంటే భిన్నంగా నేనున్నాను అంటే ఆత్మహత్య అవుతుంది ఎందుకో చెప్పంటారా బ్రహ్మయే సర్వము సర్వం కల్విదం బ్రహ్మ నేను బ్రహ్మ కంటే భిన్నంగా ఉన్నాను అంటే వీడేమవుతాడు సర్వములో ఉండడు సర్వము కంటే బయట ఉంటాడు సర్వం బయటే ఉంటుంది శూన్యం ఉంటుంది ఏదైనా అయితే సర్వంలో పడిపోతుంది సర్వంలో లేనిది సర్వం బయట ఉన్నది ఏమిటవుతుంది శూన్యం కాబట్టి ఆత్మ ఏమైనట్టు ఇప్పుడు శూన్యమైంది దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఆత్మహత్య నేను చెప్పాను ఈ ఆత్మహత్య నాకు తెలుసు తప్ప నువ్వు అడిగిన ఆత్మహత్య గురించి నాకు తెలియదు అని నేను చెప్పాను అది సంగతి అర్థమైంది సో ఇప్పుడు మీకు ఆ వాక్యం తెలిసిపోతుంది నేను అచాన్యో వేదిత అస్తి యస్ వేద్యం అన్య సహ్మ ఏం చేస్తోందంటే ఇంకో చిత్రమైన ప్రతిపాదన చేస్తోంది దీన్నే ఇదే పాయింట్ ని ఇంకో యాంగిల్లో చెప్తున్నారు ఇప్పుడు నేను తెలియవాడను ఇక్కడ ఉన్నా నేను తెలియవాడను ఇప్పుడు బ్రహ్మ తెలియబడేది అన్నప్పుడు నేను తెలియవాడను గనుక చేతనముడను బ్రహ్మ తెలియబడేదైతే అచేతనం అవుతుంది అంటే జడమవుతుంది కాబట్టి బ్రహ్మ తెలియబడేది అవదు బ్రహ్మ కూడా తెలుసుకునేదే అవ్వాలి అప్పుడే అది చేతనం అవుతుంది అప్పుడు ద్వైతం వచ్చేస్తుంది ఎలాగా నేను తెలుసుకునేవాడనే బ్రహ్మ కూడా తెలుసుకునేవాడే నేను అల్పము తెలుసుకుంటాను బ్రహ్మ సర్వమును తెలుసుకుంటాడు అంటే నేను అల్పజ్ఞుడను బ్రహ్మ సర్వజ్ఞము ఇది వ్యవస్థ దీన్ని ద్వైతం అంట నేను అల్పశక్తి మంతున్నావు శ్రీ మహావిష్ణువు సర్వశక్తి మంతుడు నేను కొద్దిపాటి సంపద గలవాడును శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు లక్ష్మీదేవికే భర్త విడివిగ్రహంలో ఒకసరంత ఓ పదే తులాలు బంగారం భద్రం చేసి కాబట్టి అల్పధనము గలవాడు లేదు శ్రీ మహావిష్ణువు అధిక ధనము గలవాడు ఇది వీడికి తెలుసున్నా అది అది లెక్క ఓకే ఇప్పుడు దీంట్లో ఓ సమస్య వచ్చింది పురాణాల్లోనూ లేకపోతే వేదాల్లోనూ ఎక్కడేమని చెప్పారు శ్రీ మహావిష్ణువు అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు అంతటా ఉన్నాడు అని మాట అంతటా ఉన్నాడు ఇప్పుడు వైకుంఠంలో ఉన్నాడని వాడి దగ్గరికి వెళ్ళి అంతటా ఉన్నాడంటే వాడికి మతిపోతుంది కానీ తనకే ఇవ్వడానికి అలవాటు పడి ఉంటాడు కాబట్టి సరే అంటాడు అవునండి వేరే సీకు వీళ్ళు ఈ వేటికెన్ను వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు అంతటా ఉన్నారని నన్ను ఒప్పుకోను ఈ సమస్య మనకే వచ్చింది దీన్ని సమస్యగానూ వర్ణించవచ్చు శోభగానూ వర్ణించవచ్చు ఎలాగా భారతదేశంలో ద్వైతులు కూడా పరమాత్మ సర్వే సర్వవ్యాపకుడిని అంగీకరిస్తారు చూడండి భారతదేశం యొక్క మహిమ ఎలా వర్ణించాను ఇప్పుడు నేను శోభగా వర్ణించాను దీన్నే నేను నెగిటివ్గా వర్ణిస్తూ చూడండి అట్లీస్ట్ ది హ్యావ్ ది ఆనెస్టీ ఆఫ్ హోల్డింగ్ ఆన్ టు ద్వైత ఇక్కడున్న ద్వైతులకి ఆ ఆనెస్టీ కూడా లేదు వైకుంఠంలో ఉన్నాడంటే వైకుంఠంలో ఉన్నాడని చెప్పాలి తప్ప మళ్ళీ అంతటా ఇప్పుడు వైకుంఠంలో ఉన్నవాడు అంతటా ఎలా ఉంటాడు అంతటా ఉన్నవాడు వైకుంఠంలో ఎలా ఉన్నాడని చెప్తావు అంటే వైకుంఠంలో ఉన్నాడు అంటే వైకుంఠంలో మాత్రమే ఉన్నాడు అని కదా ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన విశాఖపట్నంలో ఉన్నాడు అంటే అర్థమేంటి అంతటా ఉన్నాడు విశాఖంలో కూడా ఉన్నాడనా సో బి ఆనెస్ట్ ఇంటెక్చువల్ ఆనెస్టీ మెయింటైడ్ వైకుంఠంలో ఉన్నాడు బస్ బెట్ సీట్ కైలాసంలో ఉన్నాడో లేడు కాదని కైలాసంలో కూడా ఉన్నాడని విన్నావు నువ్వు విన్నది కరెక్టే కానీ ఇంకొకడు అని చెప్పాలా కలగా కైలాసంలో లేడు తిరుపతిలో ఉన్నాడు తిరుపతిలో కూడా లేడు తిరుపతిలో వైకుంఠంలో ఉన్నవాడికి ప్రతీకది సింబల్ తిరుపతిలో ఎందుకుంటాడు వైకుంఠంలోనే ఉంటాడు అట్లీస్ట్ బీ ఆనెస్ట్ ఆ ద్వైతంలో కొంత ఆనెస్టీ మెయింటైన్ చేయి ఎనీవే ద పాయింట్ ద టైమ్ ట్రైంగ్ టు మేక్ ఇప్పుడు ఆ దేవుడు నా హృదయంలో ఉన్నాడు ఏమండి దేవుడు తెలుసుకునేవాడా తెలియబడేదే తెలుసుకునేవాడు తెలియడీదైతే నశించిపోతాడు కదా నశ్వరం అయిపోతున్నారు పరమాత్మ కాబట్టి తెలియ తెలుసుకునేవాడు మరి నేను తెలుసుకునేవాడను నేను తెలుసుకునేవాడను అన్నది అనుభవం దాన్ని ఎవడో కాదన్నానికి వీయట్లేదు అదే అనుభవం దేవుడు కూడా తెలుసుకునేవాడు తెలుసుకునేవాడే అన్నది మజ్బూరి మజ్బూరి అంటే తప్పకుండా అలా చెప్పక తప్పదు ఎందుకంటే దేవుడు తెలియబడేవాడు అంటే నశ్వరుడు అవుతాడు అరే దేవుడు నశ్వరుడు అవ్వడం మనకు అంగీకారం కాదు కాబట్టి దేవుడు తెలుసుకునేవాడు అన్నది మజ్బూరి నేను తెలుసుకునేవాడను అన్నది అనుభవం ఇప్పుడు ఇక్కడ ఎంత ఎంతమంది ఇక్కడ ఇద్దరు ఉన్నారు నేనున్నాను దేవుడు ఉన్నాడు అయితే ఒక కత్తిలో ఒక వరలో రెండు కత్తులు ఉండవు రెండు కత్తులు ఉండవు ఒకే కత్తుండదు ఇక్కడ దేవుడు ఉన్నాడు నేను ఉన్నాను నేను అల్పజ్ఞుణ్ణు దేవుడు సర్వజ్ఞుడు నేను భక్తుణ్ణు దేవుడు దేవుడు అని చెప్పేవాడు ద్వైతి ఇక్కడ నేనే ఉన్నాను దేవుడు లేదు దెయ్యము లేదు అని చెప్పేవాడు నాస్తికుడు ఇక్కడ దేవుడే ఉన్నాడు తప్ప నేనంటో వేరే జీవభావం అనేది ఏమీ లేదు అని చెప్పేవాడు అద్వైతి అంటే ఇప్పుడు చెప్పండి ఆస్తి కూడా నాస్తి రెండు కాదు అది మంత్రం నాణ్యదతోస్తి విజ్ఞాతృ తెలియువాడు విజ్ఞాతృ అంటే తెలియవాడు ఇక్కడ ఒక్కడే గలడు అది ఎవరో తెలుసిన పరమాత్మ అత ఈ పరమాత్మ కంటే అన్యత్ తెలుసుకునేటువంటి తత్వము మరి ఒకటి నా అస్థి లేనే లేదు అది సంగతి ఇది అన్యో విజ్ఞాత ప్రతిషిధ్యతే రెండు విజ్ఞాతలు లేరు ఇక్కడ ఒకే విజ్ఞాత ఉన్నాడు ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి ఆ విజ్ఞాతని పరమాత్మ అంటారా లేకపోతే పరమాత్మనే ఉన్నారే మీరు టెంటేటివ్ జీవాత్మ పరమాత్మ పెట్టుకున్నా ఫైనల్ గా ఎక్కడ కంక్లూడ్ చేయాలి పరమాత్మలోనే కంక్లూడ్ చేయాలి మీరు తాత్కాలికంగా సముద్రము అలలు అని అనుకున్నా ఇది సముద్రము ఇది అలా అని అనుకున్నా అల్టిమేట్ గా మీరు ఎక్కడ కంక్లూడ్ అవ్వాలి అలా అలయే సముద్రము సముద్రమే అని కంక్లూడ్ అవుతారా లేక సముద్రం అంటూ లేదు అలయ్యేగలదు అని కంక్లూడ్ అవుతారా రెండూ తప్పే అల అనేది ఏమీ లేదయా ఉన్నది సముద్రమే అని కంక్లూడ్ అవ్వాలి అలాగే ఇక్కడ కూడా నాణ్యత తోష్టి విజ్ఞాతు ఇది అన్యో విజ్ఞాత ప్రతిషిధ్యకే కాబి తస్మాత్ అహం బ్రహ్మా ప్రతిపత్తి అంటే జ్ఞానం కాబట్టి దీన్ని బట్టి ఏం తెలిసిందంటే ఇప్పుడు సువేద అంటే ప్రథమ పురుష కూడా సువేద అనే ఉంటుంది ఉత్తమ పురుష కూడా సువేద ఉంటుంది కాబట్టి మీకు ఆ తేడా తెలియడం కోసం ఆయన అహం అని అన్నారు అహం నేను అంటే ఉత్తమ పురుష సు అంటే సుష్ఠు బాగుగా సుష్ఠుగా భోజన చేసేవాళ్ళని అడుగుతారు కదా సుష్ఠు సంస్కృత పదే కాబట్టి చక్కగా తెలుసుకున్నాను అహం అని అని శిష్యుడు చెప్పాడు ఆయన చెప్పాడు అంటే అలా ఆయన అనుకుంటున్నాడు అదే ఆయన అండర్స్టాండింగ్ అలా ఉంది ఆ అండర్స్టాండింగ్ కరెక్టా తప్ప తప్పు నిత్యాయ నిశ్చయముగా తప్పు తస్మాచార్య కాబట్టి ఆచార్యుడు ఆయన ఏమన్నాడుసే సువేదేతి అని మొదలుపెట్టాడు ఆయన ఆ రకంగా ఆచార్యుడు చెప్పడము చాలా అందముగా ఉన్నది ఏమంటున్నాడు ఆచార్యుడు ఎరా నువ్వేమనుకుంటున్నావు అంటే బాగా తెలిసిందనుకుంటున్నానండి గురువుగారు అలాగా సువేద ఇది మన్యసే బాగా తెలిసింది అను అనుకునే పక్షంలో దహరమే వానం నీకు తెలుసున్నది పిసరంత దహం నీకు తెలుసున్నది ఇంతే ఇంతే అని ఎందుకన్నారంటే ఏదో మరి ఆ వాక్యాలు అవి చెప్తున్నాడు కదా పుస్తకం పట్టుకున్నాడు పైకంటున్నాడు వాక్యా చెప్తున్నాడు కాబట్టి అసలేదు అసలు పాఠానికి అసలే రాదు వాడికి ఏమోపనిషత్తు అనే ఉన్నదే అని కూడా తెలియదు వాడికి కాబట్టి వీడికి ఒకసారి తెలిసింది వీడికి ఏం తెలియాలి బ్రహ్మ తెలియాలి అలాంటిది ఇప్పుడు ఏం తెలిసింది ఒకేసారి దాహరమే దాహరం అంటే అల్పము అర్థం ఈ విధంగా ఆచార్యుడు చెప్పడము కరెక్టా తప్ప కరెక్టే కాబట్టి పూర్వపక్షాన్ని త్రోసిపుచ్చిన కాబట్టి ఆహ ఆచార్య ఎదీ త్యాధి ఏదే మొదలుపెట్టి ఆచార్యుడు చెప్పిన మాట ఏదైతే గలదో అది ఎంతయూ యుక్తియుక్తముగానున్నయి ఇప్పుడు మంత్రంలోకి రండి ఎది మన్యసే సువేదేతి సువేద అంటే ఉత్తమ పురుష యొక్క వచనం సహా సువేద కాదు అహం సువేద నేను చక్కగా తెలుసుకున్నాను అని నీవు అనుకుంటున్నావురాది మన్యసే గురువుగారు శిష్యుడు అనుకుంటున్నారు అలా అనుకుంటున్నావా నువ్వు అయితే నూనం దహరమేవాపి నీకు తెలుసినది నిశ్చయంగా తక్కువ మాత్రమే అని అంటున్నారు తర్వాత తునేర్థ బ్రహ్మణో రూపం అదంతా తర్వాత చూద్దాము ఉందా ఆ ఫస్ట్ పార్టీకి భాష్యం కదా బ్రహ్మ అవతారి అయిపోయిందిగా పద భాష్యం అవుతారు కదా వాక్య భాష్యం కొంచెం ఆ రకమైన కన్ఫ్యూషన్ తప్పదు రెండు భాష్యాలు కలిపి ఒకదాని పక్కన ఒకటి పెట్టి పేజీలు వేస్ట్ కాకుండా పేజీలు వేస్ట్ కాకూడదు కదా లేకపోతే వాక్య పద భాష ఆ పేజీ అక్కడికి వదిలేయడం ఇంకో పేజీ వాక్య భాష్యం వైపు పద భాష్యాలు కుడివైపు వాక్య భాష్యాలు ఎక్కడికక్కడికి వదిలేస్తూ అలా పెడితే ఇంకో యాభై పేజీలు పెరుగుతున్నాయి అంచేత పేజీ కాబట్టి ఆ రకంగా ఏదో వ్యవస్థ చేసా అలా చేసావు అంతవరకు ఒక సో ఆ కన్ఫ్యూషన్ అప్పుడప్పుడు అంచేతనే పైన హెడింగ్ ఒకటి పెట్టాం వాక్య మంచిది కాబట్టి ఇప్పుడు ఎది మన్యసే సువేదేటి దహదమే వాటి నూనె సో భాషం ఎది కదాచిత్ మన్యసే ఇప్పుడు అస్తమానో అనుకోక నాకు తెలిసింది నాకు తెలిసింది నాకు తెలిసింది అని అస్తమానో అనుకోకపోవచ్చు ఎప్పుడైనా ఓసారి అనిపించవచ్చు అయితే ఇంత ఇంతకాలం నుంచి గురువుగారి దగ్గర మనం గురుకుల వాసం సేవ చేస్తో పాఠాలు విన్నాం మనకి తెలిసింది అని ఏనాడైనా నువ్వు అనుకుంటే వ్యాకరణం తెలిసిందనుకోవచ్చు అండీ అది తెలిసిందనుకోవడం చెప్పాను వ్యాకరణం తెలిసిందని అనుకోవచ్చు కదా అనుకోవాలి నాకు తెలిసింది అనే కాన్ఫిడెన్స్ అంత మొత్తం వ్యాకరణ విషయంలో ఉండాలి కానీ నాకు బ్రహ్మ తెలిసింది అన్నాడంటే ఎప్పుడు ఒక్కసారన్నా కూడా అది తప్పే సుష్టు లేదా దానికి దృష్టాంతం ఇంకా చెప్తున్నారు కదాచిత్శ్రుతేయమీ క్షేణదోషుధా కిత్ ప్రతిపద్యదీత ఆయన ఎందుకు అంటున్నారు అంటే ఇహ్ అట్లయినసో అని అంటే అలా అనడం అవసరం ఇప్పుడు మీరు లోకంలో పాఠం చెప్పే సందర్భంలో ఎలా ఉంటుందంటే ఏదో వ్యాకరణ సూత్రాల చెప్తారు ఒకప్పుడు వ్యాకరణ సూత్రాల్లో కూడా కొంచెం జటిలమైన సూత్రాలు ఉంటాయి స్థానివద్భావము ఇత్యాది వస్తుంది ఒక్క విసరు మొదటిసారి విన్నప్పుడు ఎటువంటి వాడికైనా కొంచెం భ్రమ కలిగి ఉంటుంది కాబట్టి అటువంటి జటిలమైన సూత్రములు చెప్పిన క్లాస్ అయింది ఆ క్లాస్ అయిన వెంటనే నలుగురు పాఠాలు ఉన్నారు అనుకోండి దాంట్లో ఒకడు నాకు బాగా తెలిసింది అని అనుకుంటాడు మిగతా వాళ్ళు నాకు తెలిసిందని కూడా అనుకోరు మీదే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మాకు తెలియలేదు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ రకంగా చెప్పిన పాఠం ఒకటే అయినా నాకు తెలిసిందని అనుకునేవాళ్ళు అందరూ ఉండకపోవచ్చు కొంతమందే ఉండొచ్చు అందుకోసం ఏడీ అంటున్నారు యూనిఫామ్ గా అందరికీ మాకు తెలిసింది అని అనుకునే సందర్భం అయితే ఎది అన్నారు అప్పుడు ఏమయ్యేవారంటే మాకు తెలిసిందని అనుకుంటున్నారు రా మీరు అది తప్పు అని చెప్పుండేవారు కానీ అలా ఉండదు ఏ పాఠమైనా కొంతమంది మాకు తెలియలేదని అనుకునే వాళ్ళు ఉంటారు తెలిసిందని అనుకునేవాళ్ళు ఒకరోజు ఉంటారు వాళ్లను ఉద్దేశించే అదే నీ అభిప్రాయం తప్పు అని చెప్పాలి అందుకోసం ఎది పెట్టారు ఓకే కాబట్టి మనకేమవుతుందంటే కదాచిత్ ఒకప్పుడు యథాశ్రుతం అందరూ ఒకే రకంగా వింటారు కాని దుర్విజ్ఞేయమపి తెలుసుకోవటంలో కాఠిన్యము గలదు క్షీణదోష సుమేధ కశ్చిత్ ప్రతిపద్యతే మంచి బుద్ధిశక్తి కలవాడు క్షీణ దోష వాడు ఎందు దోషములేదీ లేదు దోషములంటే ఇప్పుడు పాఠం కలిగినప్పుడు మనస్సు ఎక్కడాక్కడా పెట్టడం ఏదో మనస్సు ఎక్కడకో పోయిందనుకోండి ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నారనుకోండి అదే దోషము ఏకాగ్రత లేకపోవడము అది దోషము ఆ దోషములు లేకుండా ఎందుకంటే ఆ దోషములు ఉంటే బుద్ధిమంతుడు కూడా తెలుసుకోలేడు కాబట్టి బుద్ధిమంతుడై ఉండి మంచి మేధాశక్తి ఉండి ఇటువంటి దోషములు లేకుండా ఉన్నవారైతే తెలిసి యథా విన్నదాని విన్నట్టుగా ఎంత కఠినమైన విషయాన్నైనా తెలిసేసుకుంటాడు కచ్చిత్ ప్రతిబద్ధతే కశ్చిత్ నా కాని మరి తెలుసుకో కాబట్టి తెలుసుకోవడం తెలుసుకోకపోవడం అనేటువంటి ఇష్యూ ఒకే పాఠానికి విద్యార్థుల్లో ఉంటుంది అందుకోసమే ఇది సాశంక మాహ అందుకోసమే ఒక ఆశంక ఒక డౌట్ ను పెట్టి గురువు గారు అంటున్నారు ఏమిటా డౌట్ ఎది నీవు నాకు బాగా తెలిసింది అని అనుకునే పక్షంలో అని అంటున్నారు తెలుగులో ఎలా రాసామంటే దాన్ని ఇవన్నీ తెలుగులో రాయటంలో కఠినం ఉంటుంది దూమూలు పెట్టుకుంటూ రాసేసేయొచ్చు ఒకప్పుడు యథాశ్వతులుగా దుర్విజ్ఞేయమైనప్పటికీ క్షీణదోషుడైన సుమేధసుడు ఒకడు దానిని ప్రతిపత్తిని పొందును మరి ఒకనికి ప్రతిపత్తి ఉండదు అని ఆశంకూర్వకముగా పలుకుతున్నాడు తెలిసిందండి ఇలా ఉంటాయి ట్రాన్స్లేషన్స్ చాలా మీకు అలా ఉంటుంది ట్రాన్స్లేషన్ మీకు మామూలుగా స్టాండర్డ్గా పుస్తకాల్లో అలా ఉంటుంది దీన్ని ఓ మహాత్ముడు చాలా బాగా వర్ణించాడు ఆయన ఏమన్నారంటే డూమోగులు పెట్టుకుంటూ పోతారు క్షీణదోష అని ఉందనుకోండి క్షీణదోషుడు అలాగే డూమోగులు డూములు పెట్టుకుంటూ పోతే మీరు కష్టపడక్కర్లేదు అక్కడ ఇంటి ఉంది ఇటు ఎతకడం అటు చూడడం ఇటు చూడడం ఇంకేమి ఉండదు అలా ఉండకూడదుగా ఇప్పుడు చూడండి తొలగిన మనోమాలు కలిగి మంచి బుద్ధిశక్తి గల ఒక అనొకడు ఒకప్పుడు ఉపదేశము తెలియట కష్టమే అయినను యథాతథముగా తెలియగలుగును యథాశ్మృతం అన్నదానికి యథాతథముగా తెలియగలుగును మరి ఒకడు తెలియకలేకపోవచ్చును కావునే సందేహమును వ్యక్తపరుస్తూ ఆచార్యుడు ఎదీ తెలుసుకున్న పక్షంలో అని చెప్తున్నాడు దృష్టంచైగా ఈ విషయం మనకి అనుభవంలో కూడా ఉన్నది అంటే ఇతర వేదవాక్యాల దగ్గర తెలుసున్నవాడు తెలియనివాడు అనే విభాగాలు మనకి అనుభవంలో ఉన్నాయి అక్కడ ఆ విభాగము యుక్తుయుక్తమే వ్యాకరణ పాఠం చెప్పారండి ఒకటి తెలిసింది అన్నాడు ఒకటి తెలియదు అన్నాడు కరెక్ట్ కరెక్ట్ ఉపాసన చెప్పారు ఈ విధంగా ఆ సూర్యమండలాంతర్గత నేను పరమేశ్వరుని ఉపాసించు అని చెప్పారు ఒకడు అన్నాడు నాకు ఆ ఉపాసన నాకు బాగా అనుభవానికి వస్తోందండి అన్నాడు ఇంకొకడు ఏదో అంటున్నాను తప్ప నాకేమీ అనుభవానికి రాటలేదు అంటున్నాడు అది కరెక్టే బ్రహ్మజ్ఞానం గురించి పాఠం చెప్పారు ఒకడు నాకు తెలిసిందండి అన్నాడు ఇంకొకడు నాకు తెలియలేదన్నాడు తెలియలేదన్నవాడికి ఎలాగో తెలియలేదు తెలిసిందన్నవాడు కూడా తప్పు అది ఎది అన్న మాటకి అభిప్రాయం అది కంటిన్యూ ఓం పూర్ణమదూర్ణమి పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి ఈరోజు నేను కోయంబత్తూరు వెళ్తున్నాను కాబట్టి